మౌనముగా నే మనసు పాడిన వేణుగానమును వింతిలే తెలుపక్క తెలిపే అనురాగము నీ కనులనే కను గులే నీ మనసు నాదను గులే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును ఈ పాట గుండమ్మ కథలోని అని మీరు చెప్పక్కర్లేదండి అంటున్నారు మీకు తెలుసు నాకు తెలుసును అయితే పెద్ద మనుషులు గృహలక్ష్మి భర్త పోతన స్వర్గసీమ యోగి వేమన మరి ఇంకా ఇలాంటి సినిమాలు చాలా పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర మాయాబజార్ మరి త్యాగయ్య తర్వాత రాముడు భీముడు ఏంటి ఈ సినిమాలన్నిట్లోంచి నేను పాటలు వేస్తాను మనం వినొచ్చు మీరు అనుకుంటున్నారేమో అది కాదండి ఈ అన్ని సినిమాలతోటి చక్కటి అనుబంధం ఉన్నటువంటి ప్రఖ్యాత సినీ రచయిత శ్రీ డివి నరసరాజు గారు మనందరితో మాట్లాడడానికి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర స్టూడియోకి వచ్చారు నమస్కారం అండి ముగ్గురు మరి ఇప్పుడు మనం గుండమ్మ కథలోది శ్రోతలకు పాట వినిపించాము మనం విన్నాం కదా గుండమ్మ కథ గురించి ప్రత్యేకంగా మనం శ్రోతలతో పంచుకోవాల్సింది ఏంటంటే అసలు గుండమ్మ తిరుగు పేరు కాదు చాలా మందికి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు సావిత్రి జమున లాంటి స్టార్స్ ఉన్నటువంటి పిక్చర్ కి వాళ్ళందరినీ వదిలిపెట్టి సూర్యకాంతేసినటువంటి గుండమ్మ పేరుతో పెట్టారు అని అన్నారు అది మామూలు ప్రొడ్యూసర్ అయితే ఒప్పుకోరు కదా రామారావు గారు నాగేశ్వర గారు ఒప్పుకుంటారా మమ్మల్ని వదిలేదు కొన్న గుండమ్మ పేరు పెడితే అది ఏంటంటే అది అసలు ఒక కన్నడ సినిమా విఠలాచారి తీశాడు దాని పేరు గుండమ్మ దానిలో హీరోయిన్ గుండమ్మ అది బేస్ చేసుకొని మేము దానిలో గుండమ్మకి ఒక పెంపుడు కూతురు ఒక సొంత కూతురు అంత మాత్రమే ఆ మూడు వేషాలే తీసుకున్నాం తీసుకొని మిగతా కదంతా నేను చక్రపాణి గారు కూర్చొని రాశాం రాసిన తర్వాత ఇచ్చిన అయిపోయిన తర్వాత పేరు ఏం పెట్టాలి అని ఎవరు అడిగారు అడిగి చక్రపాణి గారు అప్పటిదాగా పాపులర్ ప్రతి వాళ్ళు తీస్తున్నప్పుడు ప్రతి అడిగేవాళ్ళు ఏమండి ఆ గుండమ్మ కథ ఎంత అని అలాగే ఆ పేరు పాపులర్ కాబట్టి చక్రపాణి గారు అన్నారు కదా ఎందుకు గుండమ్మ కదా పెరుగు పెట్టి చేయండి అన్నారు అంటే నేనన్నాను గుండమ్మ తెలుగు పేరు కాదు కదండి ఆయన ఆ మనం పెడితే అదే అవుతుంది అన్నాడు ఆయన అందువల్ల సూర్యకాంత అన్నారు నా దగ్గర కాని నా నా పేరు తీసేశారు మీరు ఇప్పుడు ఇదివరకు గయ్యాలి అంటే ఒక్కదాం ఉంటే కానీ ఇప్పుడే గయ్యాలి ఎవరు అంటే గుండమ్మ అంటున్నారు గుండమ్మ అంటే అభివృద్ధి అభివృద్ధి గుండమ్మ గుండూరవు సూర్యకాంతేసింది ఆవేశం ఆమెకి గుండమ్మ రమణ గుండక్క అనేవాడు షూటింగ్ మేము మొట్టమొదటి షూటింగ్ బిగించేసింది ఆ కోలు కోలు అమ్మ పాటతో ఆ పాటలో ముహూర్తం రోజున అక్కడే ఉన్నా నేను వెళ్ళేవాడి కాదు అప్పుడు వెళ్ళినప్పుడు రామారావు ఎన్టీ రామారావు అడిగారు అంతా ఇంత నరసావు గారు నేను ఏదో ఇష్టం వచ్చినట్టు గంతులు వేసాను మీరు కొంచెం రష్ చూసి ఏమైనా ఎక్కువ అయిందేమో చెబితే ఈసారి కొంచెం తగ్గిస్తాను అన్నాడు అంటే నేను రష్ చూసా చూసి రామారావు మీరు తగ్గించక్కర్లేదు ఇంకొక టెన్ యాడ్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ తీసుకుంటుంది కాబట్టి మీరు యూ కెన్ గో యా అన్న నేను అందువల్ల ఆయన విజృంభించిన విజృంభణ మరి శ్రోతల కోసం డివి నర్సరాజు గారు అంటే వెంకట నర్సరాజు గారు మరి కొంతమందికి వయస్సుకి మించినటువంటి మరి చెప్పుకోదగినటువంటి రచనలు కాని మరి వారు సాధించినటువంటి వివిధ రంగాల్లో ఆ చెప్పుకునే విశేషాలు ఉంటాయి మరి నర్సరాజు గారికి ఎనభై వసంతాలు నిండి ఈ మధ్యనే పుట్టినరోజు చేసుకున్నటువంటి సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలందరితో కలిసి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అని చెప్తున్నాము వెల్కమ్ అండి అయితే ఈ సినీ జీవితంలో స్వర్ణోత్సవం జరుపుకున్నటువంటి మరి ఈ ప్రముఖులు నర్సరాజు గారు పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించారండి ముడియట్ థర్టీ సిక్స్ అది అయిపోయిన తర్వాత మెడ్రాస్ లైలా కాలేజీకి వెళ్ళా అక్కడ నాకు అదృష్టం ఏంటంటే మీ అందరి అనుభవంలో కనిపిస్తుంది మీకు ఏదైనా సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ కలగాలి అంటే ఆ సబ్జెక్ట్ చెప్పేటటువంటి మాస్టర్ బట్టి చాలా కరెక్ట్ హై స్కూల్లో లక్ష్మీకాంత్ శాస్త్రి గారని సిస్టార్ ఆయన వేసిన ఫౌండేషన్ నాకు తెలుగు ఆయన ందులు సమసాలు ఇవన్నీ కూడా నూరి పోసేవాడు ఆయన పెట్టిన పెట్ట నాకు అలాగే మళ్లీ బిఏకి వెళ్ళేటప్పుడు చల్ల సత్యనారాయణ గారని ఆయన కూడా అంత ఇంట్రెస్ట్ నా మీద చేసి క్లాస్లో ఎప్పుడు తెలుగులో ఫస్ట్లో ఉండేవాడిని ఫస్ట్లో ఉండేవాడిని ఉంటే ఆయన ఏం మామూలుగా అందరికి చెప్పే పాఠాలు కాకుండా అదనంగా కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు చదివా అన్న తీసిపోయి రూమ్లో కరేసేవాడిని తర్వాత అడిగేవాడు చదివాన్ని లేదు మాస్టర్ అనేవాడు ఎందుకు ఆయన మాస్టర్ నన్ను ఎందుకు చంపుతారు నేను వచ్చిన డిగ్రీ కోసం నాకేమో ఉద్యోగాలు చేయాల్సిన లేదు ప్రజలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి నేను ఎట్లాగూ ప్యాస్ అవుతాను ఎందుకు నా బాగా బాధ ఆయన అన్నారు నా కోసం చదవాయి అంటే ఆయన కొత్తగా లిక్ దగ్గరికి అక్కడికి నీకు క్లాస్ వస్తే అక్కడి నాకు వస్తుంది ఆయన ఆయన మాట కాదా అందుకని నేను ఎలాగో చదవను కదా అని ఆయన క్లాసులు అయిపోయినా కూడా కాలేజీలో వెయిట్ చేసి నేను ఆ సెల్లింగ్ రోడ్లో వాడి ఇంటి దాకా వెళుతుంటే బ్లావులో క్రిటిసిజం చెప్పేవాడు మాకు ముద్రారాక్షణం నాయకం ఉండేది ముద్రా ముద్రాకాక్షణలో నాయకుడు ఎవరు ప్రశ్న చంద్రగుప్తుడా లేక చాణక్యుడా ఓరియంటల్ దీని ప్రకారం ఓరియెంటల్ క్రిటిసం ప్రకారం అయితే చంద్రగుప్తుడు కావాలి ఫలస్వామి నాయకుడు నేను వెస్ట్రన్ క్రిటిసం ప్రకారం చంద్రగుప్తుడు ఏం చేశాడు అండి చేసిందంటే నాయ చాణకుడు కదా చాణకుడు కదా చాణకుడు పేరు రాస్తాను నాయకుడు అయితే నీకు మార్కులు రావన్న ఎట్లా రావాల్సి వస్తానన్నా అని పరీక్ష రోజు మాకు సెనెట్ హౌస్ లో ఎగ్జామినేషన్ బిఏ ఎగ్జామినేషన్ హాస్టల్లో బయలుదేరుతుంటే ఆయన పాపం చనిపోయినారు ఎక్కడున్నాడు ప్రతస్మరణీయుడు నేను బస్సులో కూర్చుంటే ఆ ప్రశ్న ఇస్తే ఏమి రాస్తావు అని అడిగాడు అడిగితే నేను నాయకుడు చాణకుడే రాస్తాను అని అని ఎర కలియర్ చేశాడు నీకు మార్కుడు కావాలా ఊరికే నీ ఆత్మసంతృప్తి కావాలా అని అన్నాడు ఇందుకు ఎందుకు సరిగా రాస్తే ఎందుకు వరండి రాస్తాను అలాగే వెళ్ళాను పేపర్లో అంత ప్రశ్న వచ్చింది వచ్చినప్పుడు చాణక్యుడిని రాద్దామని ఆయన మీద గౌరవం కొద్దీ పాప ఆయన బాధపడతారని చెప్పి ఫలస్వామి చంద్రగుప్తుడే నాయకుడు రెండు పక్కల రాయొచ్చు తిరిగి వచ్చా తిరిగి వచ్చేటప్పటికి హాస్టల్లో బస్సు వచ్చేటప్పటికి నిలబడి ఆయన చూడండి ఆయనకి నిలబడి ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొని మా వంక చూసి ప్రశ్న వచ్చింది కదా అని దీనికి ఏమి రాశావు అన్నాడు ఆయన ఉడికి ఉడికిద్దామని చాణక్యుడిని రాశాడు అని రాశాను అన్నాను అనేటప్పుడు నా తులసో చూశాడు లేదు నా స్టార్ కోపడ రాశాను నాకు యూనివర్సిటీ ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది నేను డిగ్రీ డిగ్రీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత సంతోషించాడంటే నా పేరు నిలబెట్టేవా చాలా బాగుందండి మాకు విన్న మాకందరికి చాలా నిజంగా పులకరిస్తుందంటే ఈ సంఘటన విన్న తర్వాత విద్యార్థి పట్ల చదువుకోవాలి ఇప్పుడు మనం రెఫరెన్స్ బుక్స్ అనుకునేవి ఆ కాలంలోనే ఎడిషనల్ గా పుస్తకాలు చదవాలి అని ఆయన చెప్పడము మీరు పరీక్షలో ఏం రాస్తారు అనేటువంటి ఒక ఆ జిజ్ఞాస ఆ పట్టుదల లేకపోతే ఆ కోరిక ఆయనకు వారి ఎందుకంటే ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఎన్నో నేర్చుకోదగిన ఉన్నాయి ఆయన దగ్గర ఒక టీచర్ ఉండేవాడు అతను ఆయన ఎప్పుడు తన కొడుకును గురించి కూడా అడగడండి నర్సు ఒకసారి చూడాలని ఉందో ఆయన విజయవాడలో కొడుకు కొడుకు ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తుంటే మీరు ఫోన్ చేశాను హైదరాబాద్ నుంచి మా సరే ఎలా ఉన్నారండి నిన్న ఒకసారి చూడాలను బయట వీళ్ళ చివరి రోజుల్లో కూడా గుంటూరులో ఆఖరికల్చర్ మనుషులను గుర్తుపెట్టలేని స్థితిలో కూడా వీళ్ళ దగ్గర కూర్చుంటే కళ్ళు తెరిచి ఆయన భార్య అడిగింది ఎవరు అని ఎవరు అంటే నర్సరాజు నర్సరాజుకి కోట్లున్నాయి కానీ అతిశయం లేదు అని మళ్ళీ కోపంలోకి పోయినాడు మరి ఇలాంటి గురు శిష్య సంబంధం ఇచ్చి కాలం వర్దిల్లాలని మరొకసారి మనం అనుకుందాము మరి ఆకాశవాణి అనంగానే నాటకాలు అనంగానే నాకేమో మీ నాటకాలు జ్ఞాపకం మీరు రాసినటువంటి నాటకాలు అంటే సినీ ప్రపంచంలో ప్రఖ్యాతి చెందినటువంటి వారు మీరు ఆ విషయాలు కూడా చెప్పుకుందాము అయితే ఆకాశవాణితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఆకాశవాణి మద్రాసు ఆకాశవాణి కేంద్రంతో నాకున్న అనుబంధం చెప్పాలంటే అరగంట ముప్పై గంట చాలు రావు గొల్లబుడు మారుతీరావు అతనుంచి ఎప్పుడు అడుగుతుండేవాడు అతనిలో గొప్ప విశేషం అతను రచయిత యుండు కూడా ఇతరుల చేత రాయించడానికి ఎవరిని చేయాలో ఎవరికి అవసరం శ్రీశ్రీ శాత రాయించేటప్పుడు శ్రీశ్రీ డబ్బు అవసరం కొనమంటారా మీరైతే సరైన సలహా గారు అలా మాట్లాడుతుండగానే ఇల్లు అమ్మబడును అనే నాటకం తర్వాత మన బస్తిలో బహు కుటుంబీకుడు దానికే వస్తున్నా ఆ మొదట ఇల్లు కట్టుకోనా కొన అన్నప్పుడు రెండు వద్దన్నా నేను అదేమిటే అన్నాడు అంటే మారుతిరావు నువ్వు ఇల్లు కొ కట్టాలనుకున్నావు అనుకో తాపి మేస్త్రి కొనమన్న చోటు ఇటుక వాడు చెప్పిన చోటు సిమెంట్ కొనాలి ఎందుకంటే వాడి కమిషన్ ఉంటుంది అవి కాకుండా కనుక నా పోటీ వాడు చెప్పి ఇది బాగుంటుంది అని అనుకో రేపు ఏదైనా ఇచ్చిందంటే మీరే ఇచ్చారు కదండి అంటాడు తర్వాత నీ దగ్గర ఫౌండేషన్ వేసేసి ఇంకో ఇల్లు ఒప్పుకుంటాడు నీ ఇల్లు పూర్తయ్యేటప్పుడు నీకు బ్లడ్ బ్లడ్ ప్రెషర్ వస్తుంది ఒకవేళ కొన్నావు అనుకో కొనగల మీ చేస్తుంది అయ్యో కొనక్కొనకు ఇల్లు కొనుక్కున్నావు అని చెప్పేసి ఒక జామ ఒక జామ చెట్టు ఒక మామిడి ఒక కరివేపాకు చెట్టు వేస్తుంది అది వేసి కాసిన తర్వాత ఆ పండ్లు నువ్వు దానికి నువ్వు పడేటటువంటి అవస్థ కాపలా కూలికెట్టవు కుర్రా దావన పోతూ బండి బంతి ఆపలి చూస్తాడు కాంపౌండ్ వాళ్ళ పైనుంచి కాంపౌండ్ వాళ్ళు దూకుతాడు నువ్వు పట్టుకో మీ ఆడు పట్టుకుంటేనే బంతి కోసం వచ్చానంటాడు పట్టుకోలేదు అనుకో ఆవి నిద్రపోతుంది అనుకో పండ్లతో పాటు ఆలసిన బట్టలు కూడా ఎత్తూ పోతాడు ఆయన చెబితే మార్పిరా అన్నాడు అసరాధ గారు నేను ఇల్లు కొంటాను కడతానో అది దేవుడికి తెలుసు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కొంచెం రాసి అని అంటే సొంత ఇల్లు స్వర్గాన్ని అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చి మీరు ఒకటి అడుగుతాను మీరు కాదన కొడుతున్నాడు కాదనకూడదనేది ఎట్లా అనమంటావా నేను సత్య హరిశ్చంద్రుడినా ఆయన వాటి తప్పకుండా ఉండడానికి విషయం ఏమిటి చెప్పమని అది లేదు నాకు ఎనిమిది సీరి ఎనిమిది వారాలు సీరియల్ నాటికి రాసేవాళ్ళు అన్నాడు ఎనిమిది వారాలే ఎట్లాగా నేను ఏమైనా సరే ఎనిమిది వారాలు రాయడం నేను రైటర్నే ఎనిమిది వారాలు రాయడం చాలా కష్టం మీలాంటి వాళ్ళు సార్ రాయలేరు మీరు నాకు కమిట్ కావాలన్న సరే కాదని లేక సరేనాయా అన్న నేను సరేనగానే వీళ్ళకి వీళ్ళకు దబ్బు ఆ టైటిల్ చెప్పండి అంటారు టైటిల్ని సినాప్సిస్ సబ్మిట్ చేయాలి కదా టైటిల్ సినాప్సిస్ చేస్తూ రాసిట్టే లెక్క అనుకొని నాకు వెంటనే బస్తిలో బహు కుటుంబీకుడు పెట్టుకోయా బస్తీ అంటే హైదరాబాదులో బస్తీ కాదు మన సర్కారులో బస్తీ అంటే పట్టణం అర్థం పట్టణంలో ఉన్న బహు కుటుంబీకుడు ఒక కుటుంబీ బహు డజన్ పిల్లలు ఉన్నారనుకోండి వారానికి ఒక కూతురు కథ కుడు కథ రాస్తే కదా అందుకోసం చిరాస్ రాసుకో అన్నారు అలాగే ఆ ఎయిట్ వీక్ సీరియల్ బస్తీలో బహు చాలా నాకు ఎంత క్రియేటివ్ మారుతీరావు చెప్పాడు నరసాజ్ గారు నా కెరీర్ లో ఒక అక్షరం కూడా మార్చకుండా టెలికాస్ట్ చేసినటువంటి బ్రాడ్కాస్ట్ చేసినటువంటి నాటకం ఇది దానిలో బహు కుటుంబీకుడు కాన్ కి ఒక బ్రహ్మచారిని పెట్టి అప్పండి నాగేంద్రా బహు కుటుంబీకుడేమో ఎన్టీ కేవిరెడ్డి గారు మా పింగళనాగేంద్రరావు గారు బ్రహ్మచారి బ్రహ్మచారి అన్నమాటగా మాకంటే పెడకుండా పోయింది ఎలాగంటే వాళ్ళ మదర్ చాలా ఓడి లేడి పాపం ఆమెకు సేవ చేయడం కోసం అనసూయమని ఒక వంట తీసుకొచ్చాడు ఆమెతో ఆమెకు పాపం ఆ ఇంట్లో మనిషిలాగా ఉండేది పింగ నాగేంద్రరావు తల్లి పోయిన తర్వాత కూడా ఆమె ఇంట్లోనే ఉండిపోయింది ఒకరోజు నాగేంద్రవారి ఇంటికి వచ్చేటప్పుడు ఆవిడ పాపం ఈ చేతిలో ఉత్తరం ఏదో పెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏమిటమ్మ అంటే మా అమ్మాయి ఒంట్లో బాగలేదు నెల్లూరు వాళ్ళది నువ్వు ఇల్టర్ రావాలండి ఈయనకి ఏంటంటే ఆమె రెండు రోజులు రాగా కూడా హోటల్ తింటే తింటే ఇండి పర్వ అందుకోసం అని చెప్పేసి అనసూయమ్మ ఎందుకు నీ ఇక్కడ తీసుకురా వైద్యం చేద్దాం అలాగని చెప్పి అనసూయమ్మ కూతురిని ఇక్కడ తీసుకొచ్చి రాత్ర ఈ మధ్యనే నాకు అనిపించాడు రామ్మూర్తి కొడుకు వాడిని ఎవరు సుపుత్రుడు పెంచుకున్నాడు ఆయన వాడు మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు కాసెట్ చేశానండి చెప్పి దానిలో పెంగళి శ్రీరామ్మూర్తి రాసుకొని తర్వాత వాడికి వయలు నేర్పించాడు సంగీతం నేర్పించాడు తర్వాత ఇంకొక అమ్మాయికి చదువు చెప్పించాడు పెంగల్ నాగేంద్రరావు గారు సినిమా పెద్ద మనుషులు అనుకుంటానండి మరి పెద్ద మనుషులు చిత్ర రచయితగా మరి అప్పుడు పంతొమ్మిది అయింది ఆ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు పెడితే బెస్ట్ రీజనల్ పిక్చర్ గా దానికి దానిలో గొప్ప విషయం ఏంటంటే కేవీ రెడ్డి గారు తీసినటువంటి ఫస్ట్ సోషల్ సెటైర్ ఇది అంతకు ముందు ఆయన తీసినవి భక్త పోతన వేమనా గుణసుందర్ అవి రెండు బయోగ్రఫీస్ గుణసుందరి కథ పాతాళభైరవి జానపదాలు సోషల్ తీయాలి అని ఆయన ఒక రైటర్ కోసం అన్వేషిస్తూ పాతాళ భైరవి హండ్రెడ్ డే సెలబ్రేషన్స్ కోసం విజయవాడ వచ్చినప్పుడు నేను రాసినటువంటి నాటకం అనేటువంటి నాటకం చూసి ఇంప్రెస్ అయ్యి గారు ఆయన చూడండి ఎంత తెలియ అడిగాడు మీరు విజయవాడలో ఏం చేస్తుంటారు అన్నాడు అంటే ఏం చేయండి అన్నారు అదేమండి ఏం చేయకుండా ఎలా ఉంటారు ఈ నిజంగా ఏం చేయరండి ఎందుకంటే పిత్రార్జిత ఉంది భూములు ఉన్నాయి దాని వస్తుంది మా అమ్మాయి ఏడాది మరి పిల్ల ఇక తర్వాత ఏమున్నా సంపాదించవలసిన అవసరం లేదు తోచుకు ఇలాగ నాటకాలు రాసుకుంటూ అది తిరుగుతుంటానన్నాను అంటే అప్పుడు అన్నారు మీరు కుటుంబంతో మద్రాసు రావడానికి అభ్యంతరం లేదు కదా అని ఎందుకు అన్నా నేను నేను ఫస్ట్ టైం ఒక సోషల్ సెటైర్ తీదలుచుకున్నాను కానీ మీ నాటకం చూసిన తర్వాత మీరు అర్హులు అని నాకు అనిపించింది మీరు కనుక మద్రాసు వస్తే చాలా సంతోషిస్తానున్నాను అంటే నేను అన్నాను నాకేముందండి ప్రజవాళ్ళు ఇల్లుంది అది అది దిగుచుకుంటాను ఆదితో మద్రాసు ఇల్లు తీసుకుంటాను తప్పకుండా వస్తాను అందులో మద్రాసు మద్రాసు నాకు కొత్త కాదు యాభై రెండులో చిత్రానికి రాయడం జరిగింది మరి ఆ తర్వాత మరి చాలా సినిమాలకి రాశారు మరి తొంభై సినిమాల రచయితగా ఎన్నో ఎన్నో విషయాలుంటాయి శ్రోతలతో పంచుకోవడానికి ంగరామ అన్నప్పుశ్వర సంత పిక్చర్ ఫస్ట్ పిక్చర్ నాకు ఫస్ట్ లో కొ రామారాయణ సురేష్ ప్రొడక్షన్ రాముడు ఫస్ట్ పిక్చర్ నాది తర్వాత అది ఒక్కటే నేను డైరెక్ట్ చేసిన పిక్చర్ ఎందుకంటే కారు దిద్దిన కాపురం అది ఎప్పుడో ఎప్పుడో చదివా నేను హాంటెడ్ కార్ స్టోరీ టాపర్ అని ఒక రైటర్ రాశాడు ఎప్పుడో చదువుకున్నప్పటి జ్ఞాపకం అది హాంటెడ్ కార్ కారు డ్రైవర్ లేకుండా కారు నడపడం నడవాలి అది రామోజీరావు చెప్పి బాగుంది రాయండి అన్నారు అక్కడ లేదు సినిమా రాలేదు అసలు కథే నేను తీసిందే సినిమా ఆ కథ ఆధారం చేసుకుని నేను రాసి ఒక అతనికి ఇచ్చాం డైరెక్షన్ ట్రిక్ వర్క్ అది ఉంటుంది కదా అని అతను ఎలా అర్థం చేసుకున్నాడు బాబా అతను తీసింది రామోజరావు గారు నచ్చల నాకు నచ్చద నచ్చకపోతే నేను అన్నాను రామోజీరావు కొంచెం మార్పులు చేసేదని చేద్దామంటే ఏం చేస్తారండి మీరు చెప్పినప్పుడు మాకు వచ్చిన రియాక్షన్ వేరు ఇప్పుడు పిక్చర్స్ వచ్చే రియాక్షన్ వేరు కాబట్టి అతను డబ్బు అతనికి ఇచ్చి పని మించేస్తాను అయ్యో కథ ఇచ్చిన బాబానికి పద్నాలుగు లక్షలు పన్నెండు లక్షల్లో ఖర్చు పెట్టాడు ఆయన అప్పుడు అన్నాడు ఆయన మీరు డైరెక్ట్ చేస్తే తీస్తా లేకపోతే మీ స్క్రిప్ట్ చెత్తపొట్లో పారేస్తారు మేడం అందువల్ల చెయ్యక తప్పనిసరి ఆ పిక్చరు డైరెక్ట్ చేసి సక్సెస్ చేశాను మీరు అంటే నటించాలంటే ఎప్పుడు అనుకునే నటించే వాడిని రామోజీరావు గారికి మనసు మమత అనే పిక్చర్ కి ట్రీట్మెంట్ రాస్తున్నా హైదరాబాద్ కూర్చుంటే నా దగ్గర ఇదివరకు అసిస్టెంట్ గా పనిచేసిన తను మెడ్రాస్ నుంచి నాకు ఫోన్ చేశాడు ఏమనంటే ఈ సత్యనారాయణని కొత్తగా కొత్త డైరెక్టర్ అండి ఫస్ట్ పిక్చర్ తీస్తున్నాడు అతను హీరోయిన్ తండ్రిగా మీరు వేస్తే బాగుంటుందని అన్నాడు అన్నాడు అంటే అది ఫోన్ రాంగ్ నంబర్ అన్నా నేను ఎందుకంటే నేనే ఆశ ఏంటి ఆ మర్నాడు పొద్దున్నే స్క్రిప్ట్ ఇచ్చి పంపించాడు ఈ సత్యనారాయణ పంపిస్తే బాగానే డిగ్నిఫైడ్ క్యారెక్టరే నువ్ నువ్వు చెప్పడం ఏమో వారం రోజులు షూటింగ్ గుంటూరులో ఉంటున్నావు మరి నేను ట్రీట్మెంట్ చేస్తున్నా అనేది మనసు మమత మొట్టమొదటి అక్కడి నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేశాడు చేస్తే అప్పుడు రామోజీరావు గారితో చెప్తే రామేంద్రరావు అయ్యో మన పిక్చర్ లో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు డైరెక్షన్ ఎట్లాగో నేను ఆ క్రీట్ నేను తీసుకున్నాను మీకు ఇచ్చినట్టు యాక్టింగ్ కూడా నేనే తీసుకుందాం అనుకున్నానే అన్నాడు ఆయన రేపు షూట్ చేస్తున్నాడు మనం ఇక్కడ డైలాగులు కూడా రాయలేదు ఆయన సరే చేయండి అన్నారు అప్పుడు వెళ్ళి నేను గుంటూరులో మెడ్రాస్ వెళ్ళి గుంటూరులో హోటల్లో దిగి అసిస్టెంట్ని అడిగాను ఏ స్నానం చేశాను డ్రెస్ ఎక్కడన్నా మీరేసుకున్న డ్రెస్ అండి అన్నాడు మా ఊళ్ళో ఎక్కడో ఇంట్లో ఒక ఇంట్లో షూటింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఈవి సత్యనారాయణ గారిని చూశాను చూసామయ్యా నేను ఎక్కడ దొరికాను నీకు అంటే లేదు నన్ను మీరు చూడలేదు కానీ మిమ్మల్ని చాలా సార్లు చూస్తున్నాను ఎప్పుడైనా నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ వస్తే నర్సరావు గారి చేత రాష్టం వేయించాలి అలానాటి చలన చిత్ర నాటక రచయిత శ్రీ డివి నర్సరాజు గారితో శ్రీమతి దుర్గా భాస్కర్ గారి ఇష్టాగోష్ఠీ మొదటి భాగం విన్నారు ఈ వార్యధి శీర్షిక గతంలో ప్రసారమైన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది